స్తోత్రం నైనా పరిశుద్ధుడ పైమోన్నతుడ సర్వాధికారి జీవంగల దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం నైనా మా మధ్యనున్న తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభావ యేసు ప్రభానికే స్తోత్రం చెల్లిస్తున్న దేవా వచ్చిన పథకం దీవించండి ఆశీర్వదించి మమ్మల్ని బలపరచండి దీవించండి మీరు లేవనెత్తండి ప్రభ్వా సయా నీకే స్తోత్రం నాయనా యేసు రాత్రి కాలం ముందు మీరు మాతో మాట్లాడండి బలపరచండి దీవించి ఆశీర్వదించి ఈ నామానికే మైమదిచ్చుకోమని ఇరాకడకి సిద్ధపరుచుకోమని ఏస్తు కృష్ణమడి వేడుకుంటున్నాం తండి ఆ మేన్ నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే ఏసయా నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవేసయా ప్రానమా నాద్యానమా నాీ నివే ఎ ప్రాణమా నాద్యానమా నాీ నివే ఎ లేకుండా నేనుండ నేను నాకున్నవన్నీ నీవేసయా జాలిలే నిది ఈ మాయలోకము కలత చెందేను నా దీ నా హృదయము జాలిలే జాలిలేనిరీ ఈ కలతా చెందేను నా దీనా హృదయము నను కాపాడుటకు నాదారి నాదరి నిలచితివా హస్తము చాపితి నను బలపరిచితి వాడుకూ నాదరిచితి వాస్తము చాపితి వా నను బలపరిచితి నా ప్రాణమా నా త్యానమా నా ఉరీ నీవేసాన నా ధ్యానమా నావు పిరి నీవే ఏసయా నీవు లేకుండా నేనుండను నాకున్నవన్నీ నీవేసయా నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతాము వరకు నాతో ఉండరు నను నన్ను వారు ఎందరూ ఉన్నను అంతాము వరకు నాతో ఉండరు నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము ీవేసయో ఉన్నవాడ నాతో ఉన్నవాడ నా ప్రాణము నీవేసయ నా ప్రాణమా నా త్యానమా నా ఉరీ నీవే ఎ Nā prāṇamā, Nā tiyāṇamā, Nā utiri nīvesayā. Nīvulay kundā, nirundā lēnū, Nā kundā vannī nīvesayā. Kannul mūsina, Nā kundā vannī nīvesayā. కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే కనికారించిదివా కరుణామాయుడా కృపచూ పింఛితి వా నకూచా దేవుడా కనికారితి వా కరుణ మాయుడా కృపచూ పింఛితి వా నకాళినా దేవుడా నా ప్రాణమా నా త్యానమా నా ఉరీ నా నా ీవేషయ ప్రాణవాధ్యానవారుండాను నాకున్నవన్నీ నీవేస నీవు లేకుండా నేనుండను నాకున్నవన్నీ నీవేస ఇరవై నాలుగో అధ్యాయము ఇషయ ఇరవై నాలుగో అధ్యాయము మూడవ వచన చూసుకుందాము ప్రార్థిస్తాము స్తోత్రంనైనా పరిశుద్ధుడ మైమోనతుడ సర్వాధికారి సరసృష్టికరపైనైనా ప్రభావ నీకు చెల్లిస్తున్నాం మా మధ్యలో దేవానికి కొట్లాది వందనాలు ప్రభావ వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభావ మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి ప్రభ వచ్చిన పతొక్క బిడన్ స్వసత విడుదల పొందునుగాక నెమ్మది శాంతి దయచేసి రక్షించుకొని ఈ నామానికి నైమదిచ్చుకొని వాక్యం మీరే మాట్లాడమని ఏసుకు సమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ నా వాయస్ వినిపిస్తుందా వినిపిస్తుంది సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఇరవై నాలుగో అధ్యాయము మూడో వచనము చూద్దాము దేశము కేవలముగా వట్టిదిగా చేయబడెను అది కేవలము కొల్ల సొమ్మాకును ఇలాగు సెలవిచ్చుచున్నాడు దేశము వాకులము చేత వాడిపోచున్నది లోకం దుఃఖం చేత క్షీణించుచున్నది భూజనులలో గొప్పవారు క్షీణించుచున్నారు హలెలుయా ఇక్కడ దేవుడు మరి యశ్వధర పలుకుతున్న మాట మరి దేవుడు ఇక్కడ ఏమంటుండూ రాపోతరాలు ఏ విధంగా జీవిస్తుంది మరి క్రైస్తత్వము ఏ విధంగా ఉన్నారు దేవుని బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారని ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు మరి దేశము కేవలం వట్టిదిగా చేయబడెను దేశం ఎవరు మనుషులే కదా దేశమంటే మనుషులే కదా దేశము కేవలం వట్టిదిగా చేయబడను అది కేవలము కొల్లసొమ్మ అవును చూడు అది ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తలేదో ఆ దేశము ఆ దేవుని బిడ్డలు అది ఏమైందంట కొల్లసొమ్ముగా తయారైంది కదా దేవుడు అంటున్నాడు మరి వట్టిదిగా చేయబడను అది ఏమైందంటే వట్టి కుండలాగా ఉండిపోయింది జీవితంలో ఎందుకంటే మొదటిగా అన్ని తెలుసుకుంది తర్వాత ఏమైందంటే అది కేవలము ఒట్టిదిగా చేయబడను అది కదిలింపబడినప్పుడు ఏ విధంగా ఉందంట ఖాళీగా ఉంది అదే కేవలము కొల్ల సమ్మకును యహోవ ఇలాగు సెలవిచుచున్నాడు కదా సెలివిచున్నాడు ఏమనంటే దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది చుడు క్షీణించుచున్నది రోజు రోజుకి దేశం ఏమైందంట క్షీణించుచున్నది కదా దానిలో ఉన్న నివాసులందరూ ఏమైపోతున్నారంట లోకము దుఃఖము చేత క్షీణించుచున్నది కదా లోకమంతా దుఃఖము వేదన కలవరము భయంకరమైన జీవితము ఎందుకు అంటే దేవుని బిడ్డలు ఏ విధంగా ఉన్నారంట దేశంలో వ్యాకులం చేత వాడిపోవచ్చున్నారు వాళ్ళు ఏం లేదంట వాక్యం లేదు అందుకే వాళ్ళకు ఏమైందంట వాళ్ళు వాడిపోవచ్చున్నారు దేవుని సన్నిధి ఎరగక కదా దేవుని ఏం చేస్తున్నారు వాళ్ళు పక్కకు పెట్టిన్నారు కాబట్టి వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది కదా ఇంకేమంటున్నావు లోకము దుఃఖము చేత క్షీణించుచున్నది ఎక్కడ చూసినా దుఃఖము కలవరము ఏం జరగబోతుందో ఏమవుతుందో కానీ క్రైస్తత్వము కూడా దేవుని తెలుసుకొని కూడా అది ఏమైందంటే దుఃఖం చేత క్షీణిస్తున్నది భయముతోని ఎందుకు అంటే దుఃఖము ఎప్పుడు దేవుడు లేనప్పుడే దుఃఖము కానీ దేవుడు సంతోషము ఎందుకంటే దేవుడు కలవరపడొద్దు కదా భయపడొద్దు అని కానీ ఇడ దుఃఖము కానీ రాయబడి లోకము దుఃఖము చేత క్షీణించుచున్నది కదా ఏమైన్నారట లోకము కదా దేవుని బిడ్డలు ఏముందట ఈ లోకమంతా దుఃఖముతో క్షీణిస్తా వాడిపోతా ఉంది భూజనులలో గొప్ప వారు చూడు ఈ భూలోకంలో ప్రతి ఒక్కరూ ఈ గొప్ప వారు ఏమైన్నారట క్షీణించి వాళ్ళ జీవితంలో ఏం లేదంట వాళ్ళున్న గొప్పతనాన్ని ఏం చేస్తున్నట క్షీణించుతున్నది వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కోలుకో కోల్పోయిన వారు వాళ్ళ ఆత్మీ జీవితాన్ని తీసి వేసుకున్నవారు కదా ఒకప్పుడు వాళ్ళు సత్యంలే ప్రకటించిన వారు కదా వాళ్ళు ఏమైనారంట ఈ భోజంలో గొప్పవారు క్షీణిస్తున్నారు అందరూ నశిస్తా ఉన్నారు అంటే వాళ్ళలో జీవం లేదు అందుకే వాళ్ళు క్షీణిస్తా ఉన్నారంట ఎందుకంటే ఇదంతా ఎవరి కొరం క్రైస్తవుల కొరకే రాయబడ్డది ఈ రోజు ఈ భూమికి భయంకరమైన వాడిపోతుంది క్షీణిస్తున్నదంటే ఎవరి వల్ల ఇది దేవుని బిడ్డల ఎందుకంటే ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో దేవుని స్వరాన్ని విన్నది దేవుల్లో బలపరచబడ్డది కానీ రాను అది ఏమైపోయినదంట ఈ లోకంలో అనుసారంగా జీవిస్తుంది కాబట్టి భూలోకం గొప్పవారంతా క్షీణిస్తా ఉన్నారు ఎందుకు క్షీణించి వాళ్ళు క్షీణించిపోతున్నారంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు తీసేసినారు కదా సత్యాన్ని పక్కకు పెట్టేస్తున్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నట్టు అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు కాబట్టి గొప్పవారంతా క్షీణించిపోతున్నారు వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా వాళ్ళకు తెలియట్లేదు ఎందుకంటే దేవుడు బయలుపరచలేడు కదా వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి ఏం తెలియదు ఎందుకంటే క్షీణించిపోతున్నారు వాళ్ళ జీవితం కదా ఈ లోకం ఈ భూలోకంలో ఆశలన్నీ వాళ్ళు పెట్టుకునున్నారు కదా ఈ లోకంలో ఆచారాలన్నీ వాళ్ళు పెట్టుకున్నారు ఒకప్పుడు దేవుని తీర్మానం చేసుకున్నారు దేవుని ప్రామి చేసుకున్నారు కదా దేవుని నిలుపుకున్నారు కానీ ఈ రోజు వాళ్ళలో నివాసం లేదు దేవుని నివాసం లేక వాళ్ళు ఏమై ఉన్నారంట క్షీణించిపోతున్నారు భూలోక నివాసులు ధర్మశాస్త్రం ఏమైనా అంట అతిక్రమించి ఉన్నారు కదా భూలోక నివాసులు ఏమైనా అట ధర్మశాస్త్రాన్ని కదా దేవుని బిడ్డలు ఈ భూలోక నివాసులు అంటే దేవుని బిడ్డలు దేవుని సంఘాలు కదా ఎంతమంది ఈ రోజు దేవుని బైబుల్ పట్టుకొని ఎంతమంది సువార్త చేస్తున్నారు ఈరోజు ఎంతమంది మరి టీవీలో మరి లైవ్ లో ఎంతో మంది చెప్తున్నారు కదా మరి వాళ్ళు ఏ విధమైన వాక్యాలు చెప్పగలుగుతున్నారు ఈ రోజు వాళ్ళు అక్కడ నిలబడి చెప్తున్నారంటే వాళ్ళకి అంతా అర్హత ఉందంటే మనము ఆలోచించాలా వాళ్ళు ఏ దశలో ఉన్నారు వాళ్ళు ఎక్కడ నిలబడి అక్కడ చెప్తున్నారంటే వాళ్ళకు ఊరికైనా అక్కడ నిలబడానికి అవకాశం లేదు కదా వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళకి ఎక్కడి నుంచో సహాయం వస్తుంది కానీ ఎప్పుడైతే సత్యాన్ని ప్రకటిస్తావో ఈ లోకం ఎవరు కూడా స్వీకరించారు నీ వాక్యాన్ని ఎవరు కూడా వినరారు సత్యాన్ని కానీ వాళ్ళు ధర్మశాస్త్రము ఎప్పుడైతే ఏది చెప్తున్నారో దాని ప్రకారంగా జీవించిన వాళ్ళైతే ఆ విధంగా వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే నిజము ఏమైతుందంట నిప్పు లాంటిది అది మనుషులని కాలుస్తా ఉంటది వాళ్ళకు నచ్చదు లోకస్తులకి అందుకే లోక నివాసులు ధర్మశాస్త్రంను అతిక్రమించున్నారు దేవుని వాక్యాన్ని అతిక్రమించున్నారు వాళ్ళు ఈరోజు దేవుని ప్రకారంగా వాళ్ళు జీవించలేరు కానీ ధర్మశాస్త్రం ఏం చెబుతున్నది మరి అనేక విషయాలు చెబుతుంది కదా ధర్మశాస్త్రం లేకుండా మనం ఏమి చెయ్యలేము కదా ప్రవక్తలు ప్రవచన ప్రకారంగా మనము ఈ రోజు గ్రహించలేమున్నాము కదా దేవుని ఏర్పాట్లు ఉండాలంటే నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా మనము జీవించాలా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట ఈ లోక ధర్మశాస్త్రాన్ని అతిరికమించి కాబట్టి మది కీర్తన చూద్దాము కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయము ఏడవ వచనము కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయము ఏడవ వచనంలో యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది ఏమైందంట యహోవ నియమించిన ధర్మశాస్త్రం యదార్థమైనది అండ్ ధర్మశాస్త్రం ఎట్లా ఉందంటే యదార్థమైనది అది ప్రాణమును ఏం చేస్తుందంట తెప్పరిల కదా ఏమైందంటే అది ప్రాణమును తెప్పరిల ఈ రోజు ఆ ధర్మశాస్త్రాన్ని పక్కద పెట్టినారు కదా కానీ మరి ఇక్కడ యశయ మరి ఇక్కడ కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నప్పుడు మరి వీళ్ళు ఎస్ వీళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారంట వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఏమైనారంటే అతిక్రమించినారు మరి అంతికేమని ఇచ్చినారు కాబట్టి వీళ్ళు ఏమైపోతున్నారు క్షీణించిపోతున్నారు వాళ్ళంతా వాళ్ళ జీవితం అంతా వాడిపోతున్నది కదా లోకమంతా దుఃఖంతో క్షీణించిపోతున్నది మరి దేశమంతా వ్యాకులం చేత వాడిపోవచ్చున్నది కదా వాళ్ళు ఏమైనారంటే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినారు కానీ మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం అంట ఏమైనదంటే అది అది ప్రాణంలో తెప్పరిల్ల యహోవ నియమించిన ధర్మశాస్త్రం అంట అది పవిత్రమైనది పరిశుద్ధమైనది అతి ప్రాణంను తెప్పనిలజేయును యహోవ శాసనము నమ్మదగినది అది బలహీనులకు జ్ఞానము పుట్టించును అది ఏమైనదంట ఆ శాసనమును యహోవ శాసనం నమ్మదగినవి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి నమ్మదగినది ఆయన మాటించి నెరవేర్చే దేవుడు అది ఎట్లా ఉందంట అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును ఈరోజు నీకు బుద్ధి జ్ఞానము రావాలంటే ఏసుప్రభుల్నే ఉన్నాయి గుత్తం గుప్తమై ఉన్నాయని చెప్తాడు పవులు కదా నీకు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదులు ఎవరి చేతిలో ఉన్నాయి ఏసుప్రభు చేతిలో గుణంలో ఉన్నాయి కదా ఆయన చేతిలో ఉన్నాయి ఆశీర్వాదాలు చూడు అది నీకు బుద్ధి జ్ఞానము కావాలంటే ఎక్కడ దొరుకుతుంది అంటే ఏసుప్రభులు దొరుకుతుంది శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును ఈ రోజు నీకు జ్ఞానం కావాలంటే ఏం కావాలా ఏసుప్రభు దగ్గర కూర్చోవాలా దేవుని దగ్గర అడగాల కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట దేవుని బిడ్డలు ధర్మశాస్త్ర అనే వీళ్ళు ఏం చేస్తున్నారంట అతిక్రమించినారని ఇక్కడ రాయబడ్డది కదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో ధర్మశాస్త్రంను అతిక్రమించి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైన్నారంట భయంకరమైన జీవితం వాడిపోతున్నది క్షీణించిపోతున్నది కదా ఒక్కరి వలన ఏమైందంట లోకమంతా అంతమొచ్చేస్తుంది కదా ఈ లోకానికంతా పాపం కదా విధేయత లేదు అవిధేయత వాళ్ళ జీవితంలో వాక్యానికి అవిధేయత వల్ల ఈ లోకానికి మనుషులకు పాపాన్ని చుట్టుకొండి పోతుంది తెలివని వాళ్ళకు కూడా సువార్త చేయకుండా చూడు భయంకరమైన జీవితం వాళ్ళది ఇంకేమంటున్న కట్టలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నట్ట కట్టణని మార్చి నిత్య నిబంధనను మీరినరంట దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంట నిబంధన దేవుడు చేసిన నిత్య నిబంధన ఏం చేస్తున్నట్టరిన్నారు వాళ్ళంతా దేవుడి ఇచ్చిన కట్టడలు ధర్మశాస్త్రం ఇచ్చిన ప్రతి ఒక్క శాసనాలు వాళ్ళు ఏం చేస్తున్నారంట మీరి ఉన్నారు కదా దేవుడి చేసిన ప్రతి ఒక్క దానికి ఆపోజిట్ గా వాళ్ళు చేస్తున్నారంట కీర్తనలు నూట కీర్తనలు నూట పంతొమ్మిది వచనం చూద్దాము నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియంగానున్నది దినమల్లా నేను దాన్ని నిదానించు చున్నాను కానీ ఏం చేస్తున్నాడంట నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియంగానున్నది దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను చూడు ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రం ను ఎంతగా దేవుని ఆరాధిస్తావో ఎంతగా నువ్వు దేవుని గనపరుస్తావో నువ్వు దినమల్లా దేవుని ధ్యానిస్తావో దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటా అంటున్నాడు నీ ఆజ్ఞలో నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులు మించిన జ్ఞానము అవి నాకు కలగజేయచున్నది నువ్వు ఏమేం చేయాలనుకో దానికి మించి దేవుడు ప్రతి ఒక్క దాంట్లో ఉన్నత స్థాయిలోని నిలబెడతా అంటున్నాడు దేవుడు నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు చూడు దేవుని ఎప్పుడైతే నువ్వు ధర్మశాసనకు ఎంతగా ప్రియంగా ఉన్నది దినమల్ల నువ్వు దాన్ని ధ్యానించిన అది ఏమైందంట నువ్వు బోధకుల నాకు విశేష జ్ఞానము నీకు కలుగుతుందంట చూడు ఈ మించిన జ్ఞానాన్ని దేవుని దగ్గర ఉంటది అని అంటున్నాడు దేవుడు అందుకే ధర్మశాస్త్రం ప్రకారంగా కదా వీళ్ళు ఏం చేస్తున్నారంట మీరున్నారంట కట్టలు మార్చి నిత్య నిబంధనను మీరు దాని నివాసుల చేత లోకము ఏమైపోయిందంట అప అపవిత్రమైపోయింది కదా నివాసుల లోకం ఏమైందంట అపవిత్రమై ఉన్నది కట్టలను మార్చి నిత్య నిబంధన ఏం చేస్తున్నారంట మీరు ఉన్నారు దాని నివాసుల చేత లోకము అపవిత్రమైన శాసనము దేశము నాశము చేయిచున్నది వాళ్ళు చేస్తే ప్రతొక్క శాసనాలు ఏమైనాయంట దేశము నాశనానికి నడుపుతున్నాయి కదా నాశనానికి చేయించున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశ నివాసులు కాలిపోయి శేషము శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు కదా ఈ లోకంలో ఏమైన్నారంట శేషం చిన్నదే కదా శేషం అంటే మనకి చిన్న గుంపుగా కనిపిస్తుంది అక్కడ కదా దేశ నివాసులు కాలిపోయి లోకమంతా ఎవరైతే అతిక్రమించినారో కదా చేసించిన వారు మనుషులు కొద్దిగానే ఉండిపోయినారంట కానీ ఎందుకంటే చూడు దేవుడు అందరినీ పిలిచిండు కానీ అందరు పిలువబడ్డవారే ఏర్పరచబడ్డవారు కొందరే కానీ ఆనాడు కూడా మరి పరమకానానికి పోవాలి అన్నప్పుడు యహోస్వా మరి వాళ్ళు ఎన్నుకున్నప్పుడు అనేక మంది మరి ప్రయాణించాలా కాలానికి వెళ్ళాలంటే మరి అందులో ప్రవేశించిన వారు ఎంతమంది అంత మందిని కదా మోసే నడిపిస్తూ వచ్చిండు ఆ పరమకానానికి తీసుకుపోవాలా కాలంలో అడుగు పెట్టాలా అన్నాడు కానీ తను అడుగు పెట్టలేకపోయిడు కాని ఇతరులు కూడా అడుగు పెట్టలేకపోయినారు ఎందుకంటే వాళ్ళ జీవితము వాళ్ళ ఉన్న ప్రతి ఒక్క దాన్ని చేయబట్టి కదా వాళ్ళు ఏమైపోయినట్టు అపవిత్రమైండ్రు వాళ్ళు చేసిన మాటకు విరుధం దేవుడిచ్చిన మాట శాసనాన్ని వాళ్ళు ఏం చేసినారంటే అతిక్రమించినారు కాబట్టి వారు కారణానికి చేరలేకపోయినరు కదా యహోశ్వ కాలేవి పోయినట్టే అక్కడ కనిపిస్తుంటది మనకి చూడు దేవుడు అంటున్నాడు మరి శేషించింది ఎంతమంది ఇద్దరే మరి అక్కడ కూడా శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు కానీ లోకం అంతా ఏమైపోతుందంట కాలిపోయిరి ఈ లోకంలో దేవునికి ఇష్టలై ఉండలేకపోయిండ్రు కదా దేవుని సంహారకుని చేత సంహరింపబడ్డారు వాళ్ళు కదా మనకు మొదటి కొరంతిలో కనిపిస్తుంటది ఆ మాట కదా పదో అధ్యాయంలో మనకు అనేక అక్కడ రాస్తూ ఉంటాడు పౌలు ఎందుకు దేవునికి లేకపోయినట్టే దేవునికి విరుద్ధంగా తిరిగి కదా వాళ్ళు ఎంత భయంకరంగా జనులు తినుటకు తాకుటకు కూర్చుండిటి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వాళ్ళు కొంద కొందరి మీరు విగ్రహారధకులై కదా వాళ్ళు ఏమైన్నారంట లోక సంబంధమైన ఆచారాలతో నిండి ఉన్నారు ఈ లోక సంబంధంలో కలిగి కాబట్టి వాళ్లకు సంహారింపబడ్డరు కదా కొంతమంది శేషంగా మిగిలిపోయి దేవుని బిడ్డలు కదా అందుకే అంటున్నాడు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారణము మనము చెడ్డ వాటిని మొదటి కొరంతీలు పదో అధ్యాయము ఇక్కడ ఐదో వచనం చూసినట్టయితే ఇక్కడ రాయబడదు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా గా దృష్టాంతములుగా ఉన్నవి కదా వాళ్ళు ఏం చేస్తున్నారంట ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఆ విధంగా చేసిరు కాబట్టి మనం ఆ విధంగా చేయనికి లేదు అంటున్నాడు కానీ ఈ మాట విన్నారు కూడా ఈ వాక్యం తెలిసి కూడా ఈ క్రైస్తత్వం ఏం చేస్తున్నారంట దేవునికి విరుద్ధంగా కలిగి ఉన్నారు వీళ్ళు కదా దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నారు కదా వీళ్ళు ఏమై దాని ప్రకారంగా జీవిస్తలేరు కదా కట్టడకు మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు దాని నివాసుల చేత లోకం అపవిత్రమాయను శాసన శాసనము దేశము నాశనము చేయిచున్నది వాళ్ళు చేసుకున్న శాసనాలను వాళ్ళు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కటి వాళ్ళు పెట్టుకున్న ప్రతి ఒక్కటి నియమించుకుంది అంతా కూడా వాళ్ళు ఏమవుతున్నట నాశనము కాబోతుందంట ఇప్పుడు దాని నివాసులు శిక్షకు పాత్రులేని దేశ ఇక్కడ ఏముంది దేశ నివాసులు కాలిపోయి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు కాదా ఈ లోకంలో భయంకరమైన జీవితం వలది ఆ జీవితంలో ఉండకూడదు చూడు ఈ క్రైస్తవులు ఎంతగా జీవిస్తున్నారు అనేది ఇక్కడ దేవుడు మరి ఎసేలా మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు భయంకరమైన జీవితంలో అందుకే ధర్మశాస్త్రం ఏం చెప్తున్న ప్రకారంగా జీవించాల దానికి లోబడాల రోమ రాసిన పత్రిక ఏడో అధ్యాయము పన్నెండవ వచనంలో కూడా చూస్తే కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది నీతి గలదై ఉత్తమమైనదై ఉన్నది చూడు ధర్మశాస్త్రం ఎట్లాందంటే పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది నువ్వు ఆజ్ఞను శాసనాన్ని ధర్మశాస్త్రాన్ని నువ్వు పక్కకు పెట్టినా కాబట్టి నీకు ఏమైందంటే ఈరోజు ఈ జీవితానికి ఈ లోకానికి నాశనం వస్తుంది కాబట్టి మరి దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా చాలా మంది ఏమైపోతారంటే కాలిపోతారు దేవుని మాటకు లోబడక కదా దేశ నివాసులందరూ కాలిపోయిరి ఎవ్వరు కూడా లేరు ఇంకా రాబో దినాల భయంకరమైన అక్కడ అస్తత్వంలో చాలా మంది చనిపోతా ఉంటారు వారిలో ఎవ్వరు కూడా ఎందుకంటే దేవుని మాటకు లోబడలేదు కదా దేవుడు ఏం చెప్తున్నారు వాళ్ళు జీవించలేదు కాదు దేవుడు అనుకుంటాడు తనలో ప్రతి ఒక్క బిడ్డ సంకల్పాన్ని చిత్తాన్ని నెరవేరుస్తారు కదా తను అనుకుంటాడు యేసు మరి దేవుడు అనుకుంటుంటాడు కానీ తన బిడ్డలు ఏమై ఉన్నారంట వాళ్ళు లోకాంతరంగా ఆశపడి లోకానుసరమైన ఆశించి కానీ ఈ లోకాంతరంగా వాళ్ళు జీవించి వాళ్ళకు అవసరంకుని అన్ని సంపాదించుకొని ఈ లోకంలో సుఖభోగాలతో ఆనందించి వాళ్ళు ఏమైపోతున్నారంటే దేశాన్నిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాలిపోతున్నారు వాళ్ళు సుఖాన్ని ఎన్నుకున్నారు పక్కన కానీ దేవుని చిత్తాన్ని ఎవరు నెరవేర్చలేరు అందుకే దేవుడు ఎవ్వరిని కూడా పెట్టుకోలేడు కాల్చివేస్తాడు భూమి మీద మరి అపవిత్రం కాబట్టి వాళ్ళు ఎవ్వరిని కూడా పెట్టుకోక నాశనము చేయబోతున్నాడు అందుకే ఈ రోజు వాక్యము ఈ రోజు ఇది ఎందుకు తెలియజేస్తుందంటే ఈ లోకం ఈ విధంగా ఉంది ఈ లోకస్తులు అట్లానే ఉన్నారు తెలియని వాళ్ళు తెలిసిన కూడా అదే విధంగా జీవిస్తున్నారు ఈ ఈ లోకంలో ఏం చేస్తుందో దాని ప్రకారంగానే జీవిస్తున్నారు ఈ రోజు ఒక సంఘం కడుతుందంటే ఇంకో సంఘం ఈ రోజు ఈ సంఘం ఈ విధంగా పైకి ఏం చేస్తున్నారు దాంట్లో ఏముంది అన్ని తెలుసుకొని దాని ప్రకారంగానే వెళుతుంది కానీ ఒకడు ఆత్మీ జీవితంలో ఉండే కానీ ఈ రోజు విడిచిపెట్టి ఈ లోకానుసారంగానే వెంబడిస్తుంది కానీ ఎంతవరకు నేను మోక్షాన్ని పోతాను వాళ్ళు గ్యారంటీగా ఇవ్వలేరు ఇతరులు కూడా నడిపిస్తారని లేరు మరి అవన్నీ ఎందుకు గుర్తెయలేకపోతున్నారు ఈ రోజు ఈ విధంగా రాసినప్పుడు వాళ్ళ ఆత్మ ఎందుకు ప్రేరేపించలేకపోతుంది ఈరోజు మనకే తెలుస్తుంది అవును ఈ లోకం అంతా ఏంది క్రైస్తవనే కదా ఈ లోకం అంటే అందుకే దేవుడు అనేక విషయాలు కానీ అందరినీ పిలుస్తారే కానీ ఏర్పరచబడ్డవారు కొందరే ఆ మాటకి శేషించిన మాటకి కూడా అదే ఉన్నది మాట కదా దేవుడు అంటుడు అందరినీ పిలుస్తున్నారు కానీ పెళ్లి విందుకు ఎవరు కూడా రాలేదు కదా అనేక మంది ఎంతమందికి పెళ్లి వసలు ఇచ్చిన వాళ్ళు రాలేదు కానీ రోడ్డు మీద పోయిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డది కాబట్టి చూడాల శేషించిన వారికి ఎంతమంది పిలబడరు కానీ ఏర్పరచబడరు కొందరే రాగలిగిరు అక్కడ చూడు కొంతమందిలో నువ్వు నేను ఉండాలా శేషించిన దాంట్లో నువ్వు నేను ఉండాలా చూడు ఇతరులు కూడా మనము నడిపించాలా ఇంకేమంటుంది కొత్త ద్రాక్ష రసము అంగలార్చుచున్నది ఈ రోజు నువ్వు కొత్తగా ఈరోజు దేవుడు జన్మిస్తే ఈ వాక్యము నీలో పుడితే ఎప్పుడు చూసినా అంగలార్చుతుంటాము జీవితంలో ఎందుకు అంటే ఈ రోజు క్షీణించుతుంది లోకము వాళ్ళ కోసం మనం ముర ద్రాక్షవల్లి క్షీణించుచున్నది ఎందుకంటే ఎవరు ఎప్పుడైతే నువ్వు ద్రాక్ష దేవుడు ద్రాక్షవల్లి తీగలు మీరు అవి క్షీణించిపోతున్నాయి కదా ఈరోజు క్షీణించిపోతున్నాయి అవి సరిగా దేవుని సన్నిధిలో లేవు నశించిపోతున్నాయి ఈ లోకమైన కొట్టుకొని పోతున్నాయి ఆచారాలకి కదా పానిసత్వం డబ్బుకు ఆశింపబడ్డది కదా ఈ లోకం దేవుని మాటకు లోబడతలేదు మరి ఎందుకు ఈ మాట వాళ్ళకు అర్థం కాకుండాది సంతోష హృదయంలు అందరూ నిట్టూర్పులు విడుచుతున్నారు చూడు ఎంతగా నువ్వు దేవుడు ఈ రోజు నిట్టూర్పులు విడుస్తా ఉన్నావు ఇంకేమంటున్నాడు కబుర సంతోష నాదములు నిలిచిపోయను ఉల్లాసించు వారు ధ్వని మానిపోయను స్థితారాలు ఇంపైన శబ్దము నిలిచిపోయను పాటలు పాడుచు మనుషులు ద్రాక్షరకము త్రాగుదురు చూడండి దేవుని సన్నిధిలో మనం అనేకమైన ఆరాధన గడిపే దేవుని సృతించే ఏ విధంగా ఉన్నారంట అన్ని నిలిచిపోయినాయి వాళ్ళలో ఉన్న ఏది కూడా లేదు కదా సత్యము లేదు కదా దేవుడికి అనుకూలంగా లేనప్పుడు ఏది కూడా ఆరాధన జరగలేదు కదా దేవుని చిత్తానగా అన్నప్పుడు దేవుడు అక్కడ నశింపజేస్తాడు కదా వాళ్ళు చేసేది ప్రతి ఒక్కటి నాదమే గాని సంతోషగానమే కానీ వాళ్ళు ఈరోజు ఇంపైనగా సువాసనగా దేవునికి సిత్తార ఇంపైన శబ్దంగా నిలిచిపోయాను చూడు నిశ్శబ్దంగా ఉంది ఈరోజు దేవుని ఆరాధన దేవుని సన్నిధి ఈరోజు ఏమైందంటే నిలిచిపోయింది నిశ్శబ్దమైనది దేవుని ఆరాధన లేదు ఎక్కడ జరుగుతుంది ఈరోజు ఆరాధన ఎక్కడ ఎవరి దగ్గర జరుగుతలేదు ఈరోజు అనేక మందిని పిలుస్తున్నాం ఎవరైనా వస్తున్నారు ఆరాధనకి ఈ సమయం పోతే మళ్ళా మనకు దొరకదు కదా ఈ టైం పోతే మనకు దొరకదు కదా మరి సమస్త వచ్చినప్పుడు నా కోసం ప్రార్థించండి పెడతారు అంశాలు కదా ఈరోజు టైం ఎందుకు వదులుకుంటుంది ఈరోజు మంచి అవకాశం ఇచ్చింది కదా ఒక గంటనే కదా మన ప్రార్థన ఈరోజు లేరు క్రైస్తత్వము ఆ విధంగా తయారైంది ఈ రోజు దేవుని సన్నిధిలో ఎవ్వరు కూడా నిలిచి ఉండలేరు ఆయన వచ్చేంత వరకి అందుకే నా ప్రేమను కనుగొందురా అంటాడు దేవుడు ఎప్పుడు ఆయన కొరకు మన సమస్య వచ్చినప్పుడే దేవుని దగ్గరకు మన శోధన వచ్చినప్పుడే దేవుని దగ్గర మనకు రోగం వచ్చినప్పుడే దేవుని దగ్గర అది చేయకపోతే కూడా దేవుని దూషించే ఎంతమంది లేరు దేవుని బిడ్డ చాలా మంది ఉన్నారు ఈ రోజు మనకు ఇచ్చిన అవకాశంలో దేవుని సన్నిధిలో మనం వాడుకోవాల కదా అనేకమైన మనకు సమస్యలు ఉంటాయి అనేకమని ఉంటాయి కానీ ఈ సమయం పోతే మళ్ళీ మనకు తిరిగి రాదు కదా ఈ రోజు ఇచ్చిన ఆరాధన మళ్ళీ రేపు దొరకదు మనకు చూడు నిశ్శబ్దంగా నిలిచిపోయాను ధ్వన్లు కూడా మానిపోయాను కదా సంతోషం కూడా నిలిచిపోయింది నీలో ఎప్పుడైతే నీ గంభీరమైన ఆరాధన కూడా నీలో ఏమైపోయిందంటే సైలెంట్ అయిపోయింది కదా నీలో ఆత్మ ఏమైపోయింది ఏమైపోయింది చల్లారిపోయింది కదా నీలో ఉద్యీవం అంతా చల్లారిపోయింది నీలో ఉద్యమం అంతా తల్లారిపోయింది కదా నీకు రోషం ఉండొకప్పుడు ఈ రోషము లేదు ఇప్పుడు లోకంతో సమాధానం అయిపోయినావు పాటలు పాడచు మనుషులు ద్రాక్షరసం తాగుతున్నారంట దేవుని పక్కకు పెట్టి ఏం చేస్తున్నారంట వాళ్ళు ఈ లోకాంతరమైన ద్రాక్షరసము తాగుదురు పాటలు పాడచ్చు మనుషులందరూ ఎవరైతే ఆరాధన చేశారో గంభీరమైన ఆరాధన ఎప్పుడైతే నువ్వు ఏసురు ప్రభు స్వీకరించినవో అప్పుడు నువ్వు ఏం వాగ్దానం చేసుకున్నావు దేవుని పట్ల కొత్తలో నువ్వు ఏమేమి దేవునితోనే ప్రామిస్త చేసినావు దేవా ఈరోజు నీ కొరకే నేను జీవిస్తా ఈరోజు నా కుటుంబాన్ని ఎంతగానో పోషించిన ఈ రోజు నా కుటుంబం ఎంతగానో కాచి కాపాడినవు ప్రభా మమ్మల్ని భద్రపరిచిన దేవా ఈ రోజు నీ కొరకు నేను తీసుకున్న తీర్మానంలో నేను నిలబడతాను ప్రభా అనుకున్నావు కానీ ఈరోజు చివరికి వచ్చేసరికి ఏమైనది నీలో తప్పిపోయినావు ఇంకే దేవుని పాడుతా పాటలు కూడా లేవు ఈరోజు ఆరాధన చేస్తాన ఆరాధన లేదు నిలిచిపోయింది నీలో సమాధానం అయిపోయింది ఈ లోకంతో సమాధానం కలిగి ఉన్నావు చూడు దేవునికి అంటాడు నా పక్షానగా ఎవ్వరు లేచెదురు ఎవరు నా పక్షన వెళ్ళి వాదిస్తారు ఎవరు వెళ్ళి నా పక్షనంగా దేవుని పట్ల రోషంగా కలిగి నిలబడతారని ఎసే చెప్తూ ఉంటాడు కానీ అవన్నీ వింటున్నాం రోజు వింటున్నాం కానీ జీవితం మనము కలిగి చూడు ఈ రోజు జీవితంలో నెరవేరాలంటే నువ్వు దేవుని చందరూ కరెక్ట్గా ఉండాలా కదా యథార్థ కలిగి జీవించాలా కదా ఆయన పట్ల ఆసక్తి కలిగి ఉండాలా మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ప్రకారంగా జీవించాలా ఈ రోజు లోకస్తులకు జరిగింది నీకు జరుగుతుందంటే నీలో ఏదో లోపం ఉంది కదా ఈ రోజు దేవుని అంటున్నాడు ఈ లోకానికి నీకు వేరు చేసిన కాబట్టి నువ్వు నాజరు చేయబడ్డం నా నువ్వు తీసేసుకున్నవేమో ఈరోజు దేవుని పరిశుద్ధతని నువ్వు తొలగించుకున్నవేమో ఈ నువ్వు జీవిస్తున్నవేమో అందుకే నీకు సమస్య రాగలుగుతుంది ఎందుకు దేవుడు చెప్పే చేస్తాడు ఏది చెప్పకుండా చెయ్యలేడు మాట్లాడలేడు కదా ఏది కూడా నీ జీవితంలో జరుగుతుందంటే నీదో ఏదో లోపం ఉన్నది జరిగిపోతుందంటే దేవుడు ప్రతి ఒక్క బిడ్డకి అది చూపిస్తే నెరవేరుస్తాడు ఎందుకంటే నేను రక్షింపబడ్డ ఇప్పటి నాకు ప్రతి ఒక్కటి దేవుడు చూపిస్తూ నెరవేరుస్తూనే ఉన్నాడు అది ఎందుకు వస్తుందో కూడా దేవుని అడిగితే దేవుడు నాకు అనేకమైన విషయాలు దేవుడు చూపిస్తా ఉన్నాడు ఈ రోజు మనలో కూడా అదే ఉద్యమం ఉండాలా అదే పాట కలిగి అదే రోషం కలిగి అదే స్థుతిస్తుండాలా ఘనపరుస్తుండాలా ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ప్రకారంగా మనము జీవించాలా లోబడాలా ఎందుకంటే అది ఉల్లరి ఉల్లసింపజేస్తుంది తేజరిలుతుంది కదా ధర్మశాస్త్రము ఎంతగానో ప్రియమైనది దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మన కొరకు అనేకమైన విషయాలు రాసినా కూడా మనం అనేకమైన వింటుంటాము మన బలహీనం అయిపోతాం ఈ లోకానుసరమైన బలహీనత మనలో కలుగుతూ ఉంటది మనలో చెడు అనేది చూడు సైతాను ఎప్పుడు తీసుకొస్తుంటాడు వాడు దేవుని మాటకు లోబడక కదా దేవుని మాటకు మనము రోజు ధ్యానిస్తే ఇలాంటి సమస్యలు మనకు రావు ఈ రోజు వస్తున్నాయి అంటే దేవునిలో లేనట్టే అందుకే అంటున్నాడు దేవుడు ప్రతి దాంట్లో నువ్వు ప్రి దినమె నువ్వు ధ్యానిస్తే దేవుడు అంటా ప్రతి ఒక్క మించిన జ్ఞానము నీకు కలగజేయును నీకు ఏం జరగాలనేది కూడా దేవుడు నీకు చూపిస్తాడు శత్రువుల ముందు నేను తలగా నియమిస్తాడు ఎందుకంటే ధనశాస్త్రం ప్రకారంగా నువ్వు జీవించను నువ్వు అడిగితే దేవుడు నెరవేరుస్తాడు ఎందుకు దేవుడు నా బిడ్డ నా ప్రకారంగా ఈ రోజు జీవిస్తుంది కాబట్టి నెరవేరుస్తు అందుకే ఏం చెప్తుంది దాని ప్రకారంగా నడుస్తుంది కాబట్టి ధర్మశాస్త్రం దాని ప్రకారంగా దేవుడు ఉన్నావు కాబట్టి దేవుడు నీ ప్రార్థన తగ్గట్టుగా నేను నీకు కలగజేస్తాను ప్రతి ఒక్క దాని ఈ రోజు నాకు జరుగుతలేదు నేను ఈ విధంగానే ఉన్నాను అంటే నీదో ఏదో ఉంది ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు జీవిస్తలేవని అందుకే యహో నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అది ప్రాణములు ఏం చేస్తుందంట చెప్పనిల చేయును శాంతి సమాధానం తీసుకొని వస్తుందంట యహోవ శాస్త్రం నమ్మదగింది కాబట్టి అది బుద్ధి జ్ఞానంను పుట్టించును మనం ఏ విధంగా నడుచుకోవాలా ఈ లోకంలో మనకు వివేకం అవసరం ఈ విధంగా బతకాలంటే ఏ విధంగా బతకాలా ప్రభు ఈ లోకంలో మనం బతకలేము ఈ లోకంలో మనము బ్రతకలేము దేవుడు జ్ఞానం లేకపోతే మనం బ్రతకలేము మనం ఉండలేము ఆయన జ్ఞానం వలనే మనము బ్రతకగలుగుతాము ఆయన ఈ రోజు బిడ్డ ఇక్కడికి వెళ్ళొద్దు ఇక్కడ నడవండి ఇటు నడుచుకోండి నా వెళ్ళండి అని దేవుడు చూపిస్తాడు ఆయన మార్గాన్ని చక్కగా చేసే దేవుడు మన ప్రవర్తనంతా ఆయనకు అప్పజెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట నీ వెళ్ళే మార్గం అంతా అప్పుడు ఆయన నీ త్లోవర సరానము చేయును ఎందుకు నీ అధికారంలో ప్రతి ఒక్కటి కూడా ఆయనకే అప్పజెప్పుతున్నావు కాబట్టి అందుకే మన ప్రవర్తన మొత్తము ఆయనకే అప్పచెప్పాలా దేవ ఈరోజు మీరు నడిపించండి ప్రభు అన్నప్పుడు దేవుని నడిపిస్తాడు నీలో ప్రతి ఒక్కటి కూడా దేవునికి విరుద్ధంగా ఉంటే ఏది కూడా దేవుడు చెయ్యలేడు కదా దేవుడు ఎంతగానో తన బిడ్డని ప్రేమించిండు ఆ ప్రేమను చాలా మంది పొందుకోలేకపోతున్నారు చాలా మంది నశించిపోతున్నారు ధర్మశాస్త్రము తెలియక దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తుంది దాని ప్రకారంగా నడుచుకోలేక ఆ రోజు పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు అనేకమైన ప్రవచించినారు కదా వాళ్ళు ఆ మోస ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకున్నారు కాబట్టి యథార్థంగా ఉన్నారు కదా దేవుడు అంటే భక్తి కలిగించి జీవించినారు ప్రవక్తలు అందుకే మనకు రాబో దినంలో ఏం జరుగుతుందో వాళ్ళకు అన్ని నెరవేర్చింది ఈ రోజు నీ కుటుంబం గురించే తెలుసుకోలేకపోతున్నావు కదా మరి దేవుడు వచ్చే రా అక్కడికి నీకు అనేక మినిషన్ నీ కుటుంబం ఎట్లా రక్షింపబడుతుంది నువ్వు ఇతరులను రక్షించుకోగలుగుతావు కాబట్టి నువ్వేం చేయాలా ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు జీవించాలా అది జ్ఞానం నువ్వు పుట్టించును అది లోబడి కదా ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా నీకు లోబడాలంటే నువ్వేం చేయాలా ధర్మశాస్త్రాన్ని కరెక్ట్ గా జీవించాలా అతిక్రమించినరు కాబట్టి వరకు మరణం కలిగింది ఈ లోకంలో క్షీణించిపోతున్నారు వాళ్ళంతా వాళ్ళకు మరణం కలిగింది వాళ్ళు కాలిపోతున్నారు భూమి మీద ఉండలేకపోతున్నారు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది వాళ్ళు కాలిపోతారు ఉండలేరు గొప్ప మేళ్ళు గొప్ప ఆశీర్వాదాలు నీ పట్ల దేవుడు సంకల్పం నెరవేర్చాలని తను ఎంతగానో ఆశ పడతా ఉన్నాడు కదా దేవుడు ఇంకా దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడతా ఉన్నాడు దేవుడు మన దాన్ని బట్టి మనం సంతోషించాలా మనకు అనుదినము వాక్యం చేత మమ్మల్ని ఎంతగానో దేవుడు బలపరుస్తున్నాడు దేవునికి వందనాలు మరి అనేక విషయాలు దేవుడు నాకు కూడా ఉన్నాడు దేవునికి వందనాలు దేవుడు ఒక ఒక్కొరొక సమస్యలో ఒక్కొక్క బాధలు వేదనలు కానీ దాని నుంచి కూడా దేవుడు విడుదల ఇస్తా అన్నాడు ఎప్పుడు నువ్వు ప్రార్థన కలిగి ఉన్నప్పుడే వాళ్ళ గురించి సమస్యను ప్రార్థించినప్పుడే నా సమస్య కాకుండా వేరే సమస్య గురించి నేను ప్రార్థించినప్పుడు గొప్ప పగ దేవుడు నిలబెట్టిండి ఈ రోజు మా ఇంటి పక్క కుక్క ఆమె ఉండే ఆమెకు చాలా యాక్సిడెంట్ లో త్రీ మంత్స్ లో ఆమెకు యాక్సిడెంట్ ఉండే యాక్సిడెంట్ అయింది త్రీ మంత్స్ లో ఉన్నప్పుడు చాలా భయపడిపోయింది ఆమె కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది మరి ఆమె బాగా బాధపడుతుంది నేను కాలు కోసం ఫ్రాక్చర్ అయ్యింది కాలు మొత్తం కాలింది కింద పాదం అంతా మూడు నెలలో ఆమె బయటికి వెళ్ళేసి లోపల కానీ ఆమె అనుకుంటే నేను ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలా డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఆమెకు యాంటీబయాటిక్ ఇవ్వాలా పెయిన్ కిల్లర్ ఇవ్వాలా ఆమె కబార్షన్ చేయాలి అని చెప్పారు డాక్టర్ చేస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని ఆమె అంటుంది నాకు నేను ఇప్పుడు కడుపుతోన్న నేను ఎట్లాగా పాపను కనాలా నాకు పాప కావాలని ఆమె డిసైడ్ ఫస్ట్ బాబు తర్వాత పాప కావాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ దేవుడు మంచిగా అవకాశం ఇచ్చాడు కానీ సైతాన్ గాని ఎంతగానో వాళ్ళని శోధించింది ఆమెని కానీ నేను చెప్తూనే ఉన్నాను ఆమె వినలేకపోయింది కానీ దేవుడు ఆమెకు ఎంతగానో అంటే ఆమె డెలివరీ వచ్చేదాకా ఈ రోజు వరకు ఆమె చాలా కష్టపడ్డది ఆమె డెలివరీలో కానీ దేవుడు ఎంతగానో ఆమెని కాచి కాపాడిండు కానీ ఆమె చాలా ఎంత రోధించింది అంటే అంత కష్టం నిద్రలు లేవు ఆమె తొమ్మిది నెలలు పది నెలలు మొన్న ఎనిమిది తారీఖు పది నెలలు ఆమె కడుపుతో ఉన్నప్పుడు ఎంతో వేదన ఆమెకు నిద్ర లేవు కాలు గుంజడము లోపల బేబీ పెరగలేదని ఎందుకంటే ఆమెకు ఎఫెక్ట్ పడ్డది కాళ్ళు మొత్తము కాలినప్పుడు ఆమె ఫ్రాక్చర్ అయినప్పుడు బ్లీడింగ్ ఎక్కువైపోయింది కాళ్ళ నుంచి కాలిపోయినప్పుడు అక్కడి వాళ్ళంతా కట్టుబడతా ఉన్నారు ఏ ట్రీట్మెంట్ లేదు ఆమెకి బాగా ప్రార్థనలు కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిందంటే ఈరోజు మంచి బహుమానాన్ని ఆమె అందుకున్నది ఈరోజు నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆమె ఫోన్ చేసింది ఈ రోజు అక్క హాస్పిటల్కి వెళ్తున్నా నాకు రాత్రి ఫోన్ చేసింది అక్క నేను స్కానింగ్కి వెళ్ళినాను నాకు నొప్పి వస్తుంది మరి డాక్టర్ అన్నారు ఏ రోజైనా తీసుకొని త్రీ డేస్ తర్వాత రండి మీకు చేసేస్తాను డెలివరీ అని చెప్పి అనమాట రాత్రి ఫోన్ చేసినప్పుడు నువ్వు తొందరగా వెళ్ళిపో పది పది నింటినే కదా నీకు చాలా కష్టమవుతుంది సిస్టర్ ఇన్ని రోజులు మీరు చాలా భరించినారు దేవుడు ఎంతగానో కాపాడినంటే అవునా కాని తర్వాత ఆమె తెల్లారే ఫోన్ వచ్చింది నాకు పదకొండింటికి నేను ప్రేర్ లో ఉన్నాను పదకొండింటికి పస్తుర్లో అప్పుడు ఆమెకు నాకు ఫోన్ వచ్చి అక్క నేను హాస్పిటల్కి వెళ్ళిపోతున్నా నాకు ప్రేర్ చెయ్యి నాకు పాపనే పుట్టాలి అంటే దేవుడు ఎట్లైనా నువ్వు అన్న మాటనే దేవుడు నెరవేరుస్తాడు నువ్వు మనుషులు అనుకో అన్నప్పుడు ఆమె ప్రార్థన చేసిన చెవు దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళింది పన్నెండు గంటల గంట లోపలనే ఆమెకు దేవుడు కార్యం చేసిండు పాప పుట్టింది దేవునికి వందనాలు చూడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి మా కోసము ప్రార్థ ప్రార్థన పెట్టండి సిస్టర్ అన్నాడు దేవుడు గొప్ప కార్యం చేసిండు మా పట్ల అని ఆయన సాక్ష్యం చెప్పిండు నాకు ఒక హిందుస్ వాళ్ళు చూడు దేవుడు వాళ్ళ పట్ల గొప్ప అద్భుతం చేసిండు ఎంత అద్భుతం అంటే ఆమెకు ఎంతగానో భయంకరమైన వేదన ఇక్కడ చీక ద్వారా ఆమె ఎంతగానో పీడింపబడ్డది కానీ దేవుడు అస్తం ఆమెకు దేవుడు తోడైండు మరి ఇంట్లో కూడా ప్రార్థన పెట్టినప్పుడు ఆమె వచ్చి ప్రార్థన చేయించుకుంది గొప్ప ఎంత భయంకరమైన శోధన అంటే గొప్ప మేలు చేత వా బిడకు స్వస్థత కలిగింది మంచి పాపను అనుగ్రహించి వాళ్ళు ఎంతో కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు పాప పుట్టను ఫస్ట్ బాబు తర్వాత పాప పుడుతుందో పుట్టదో అనుకున్నా లోపల బేబీ కూడా ఎదగలేదు లోపల కూడా చాలా తక్కువ బేబీ చాలా కష్టమైతుంది డెలివరీ అని చెప్పి కానీ ప్రార్థన ద్వారా ఎందుకంటే నేను కేపీపీఎం గ్రూప్లో కూడా పెట్టిన భవాని సిస్టర్ అని ఆమెని ఈ రోజు డాలి సిస్టర్ కూడా మంచి బాబును అనుగ్రహించిండు ఆమెకు చాలా రోజుల తర్వాత సంతానం కలిగింది ఆమెకు కూడా మంచి కొడుకును అనుగ్రహించిండు దేవునికి వందనాలు దేవుడు ఎంతగానో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు చూడు ఎందుకంటే ఆమెకు నేను పోయినలో పాస్టింగ్ ఉన్నప్పుడు త్రీ డేస్ లో నాకు సెకండ్ ఏమని దేవుడు చూపిస్తున్నాడంటే ఆమెకు పాప కావాలని అని అనుకుంటుంది కానీ పాప దేవుడు ఒక ఎవరో తెలియదు తెల్లని వస్త్రాలు వేసుకొని నా దగ్గర ఉన్నాడు నేను దేవుని బాబు అన్నట్టుగా అని అక్కడ అనిపిస్తుంది కానీ నేను అడుగుతున్నాను అక్కడ ఏమని దేవ ఆమె ఎంతగానో శ్రమ ఎంతగానో శోధన పడ్డది ప్రభువ పాప కావాల ప్రభు అని నేను అడుగుతున్నా ఆమె అంతగా కడిపేసుకొని శోధనలో ఉందని నేను ఆ రోజు ప్రశ్నిస్తున్నా ఎవరున్నారో తెలియదు తెల్లని వస్త్రాలు అయితే వేసుకోనున్నారు నేను ప్రశ్న ఇస్తున్నాను ఆడపిల్ల ఆమె కావాల ప్రభు ఎందుకంటే ఆమెకు గర్భంలో ఎంతగానో వేదన పడ్డది పది నెలలు ఆమె మోస్తుంది ప్రభు ఆమెకు బిడ్డ కావాలని ఎందుకో దేవుడు నాకు కళలో దేవుడు అంతగా అడుగుతున్నాను తనని అడిగినప్పుడు ఈ రోజు దేవుడు గొప్పగా సాఖ్య నిలబెట్టిండు పాపన దేవుడు అనుగ్రహించిండు చూడు దేవుడు తన బిడ్డలకు అన్ని ఉంటాడు నెరవేరుస్తా ఉంటాడు చూడు గొప్పగా సాఖి నిలబెట్టిండు ఈ రోజు వేరే కోసం ప్రార్థించినా వాళ్ళు క్షీణించకుండా కాచి కాపాడబడతాయి ఈ రోజు నువ్వు భద్రపరచబడాలా దేవుని సద్ధి జాగ్రత్తగా ఉండాలా దేవుని సన్నిధిలో మనం అనేక వినే విషయాలు దేవుని సన్నిధిలో మనం కూర్చొని నేర్చుకున్నప్పుడు ఇతరులకు బోధించేటట్టుగా దేవుడు తయారు ఒక సాక్షిగా వాళ్ళను జీవితంలో నిలబెడతాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ రోజు మనం ఏ విధంగా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలా ఎందుకంటే దేవుని ధర్మశాస్త్ర యథార్థమైనది పవిత్రమైనది పరిశుద్ధమైనది అది మనుషులని తెప్పరిల చేస్తుంది సమాధానం తీసుకొని వచ్చేది కానీ ఆ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటో ఉల్లంఘిస్తున్నారు కదా మితి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని దాని ప్రకారంగా వాళ్ళు జీవిస్తలేరు ఆయన శాసనాలని మీరి ఉన్నారు వాళ్ళంతా ఈరోజు క్రైస్తత్వం మొత్తం ఆధా విధంగానే ఉంది ఈ రోజు ఇది సంఘంలో ఇనేకమైన రోగాలతో పీడిపబడుతున్నారంటే ఎవరి వాళ్ళ సంఘము ఎందుకు స్త్రీ కదా దేవుడు ఎన్నుకున్న సంఘాలే కదా వాళ్ళు ఎన్నుకున్న సంఘాలే కదా వాళ్ళు కట్టుకున్న సంఘాలే కదా ఎందుకు స్వస్థత లేదు కుటుంబాలకు ఎందుకు పీడింపబడుతున్నారు వాళ్ళకి ఎందుకు అనారోగ్యాలు ఈరోజు దేవునికి ఎందుకు చూపించలేకపోతున్నాడా ఎందుకు సంఘాలు ఈ విధంగా ఉన్నాయి ఈ క్రైస్తత్వం ఎందుకు ఈ విధ బలహీనంగా ఉన్నది ఈరోజు మనం పరిశీలించుకోవాలా ఎందుకంటే రాబో దినాల్లో భయంకరంగా వాళ్ళు క్షీణించారు కాబట్టి మనం రక్షించేది ఎవరు మనమే మనమే కాచి కాపాడాలా వాళ్ళు ఏం చేస్తుంది నిత్య నిబంధనలు దేవుడు ఎంతగానో నిత్య నిబంధన మనకు చేసిండు అబ్రామ్ చేసిండు ఇస్సాకు చేసిండు యాకోకు చేసిండు ఈ రోజు యో అనేకమైన అద్భుతాలు చేసి ఈ రోజు మనని కూడా అక్కడ నిత్య నిబంధన ప్రతి ఆశీర్వాదం మనకు కూడా కలిగ దేవుడు ఆ కట్టడను ఆ నిత్య నిబంధన వీళ్ళందరూ ఏం చేస్తుండరుతున్నారంట దేవునికే విరుద్ధంగా దేవుని మాటకే లోబడక విధే అవిధేత తెచ్చిపెడుతున్నారు వీళ్ళంతా దేవుని మాటకు దేవునికే వీపు చూపిస్తున్నారు వీళ్ళు చూడు ఈ విధంగా క్షీణించిపోతున్నారు మనుషులు అపవిత్రం చేస్తున్నారు లోకమంతా చూడు దేవుని మాటను మీరిపోయినారు కదా దేవుని వాక్యని వంకరగా తిప్పేవాళ్ళు అందుకే దేవుడు ప్రతి ఒక్క బిడ్డని ఎందుకు కాచి కాపాడి భద్రపరుస్తుందంటే ఈ లోకాన్ని కాచి కాపాడతారేమో ఈ లోకంలో మన ద్వారా రక్షించుకుంటాడేమో కదా వీళ్ళందరి ద్వారా నేను లోకానికి సువార్త అందజేస్తా దేవుడు తీర్మానం చేసుకుంటే ఈ రోజు మనము ఆయన మాటకు లోబడతలేము ఆయన కట్టడకు లోబడతలేము దేవునికి విరుద్ధంగా కలిగి ఉంటున్నాం మనము కానీ ఈరోజు దేవుడు వేసేదారా మనకు అన్ని కలగజేస్తా ఉన్నాడు చూపిస్తా ఉన్నాడు మొదటి దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతం ఆయన ఎక్కడంటే మొదటి దినవృత్తాంతాలు పదహారో అధ్యాయము పదహారో వచనము పదహారో అధ్యాయము పదహారో వచనంలో ఆయన అబ్రాహంతో చేసిన నిబందనను ఇస్సాకు చేసిన ప్రమాణంను ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ముంచుకొనుండి వెయ్యి తరంల వరకు ఆ మాట నిలుచునని ఆయన తెలివిచ్చెను ఏమైందదంట ఆయన అబ్రాహంతోను చేసిన నిబంధన ఇస్సాకుతో చేసిన ప్రమాణంను ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకొనుండి అంటున్నాడు ఇది ఎంతవరకు ఉంటుందంటే వెయ్యి తరంల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చను దేవుడు ఇంత మంచిగా ఇంకేమంటుండి యాకోపులకు కట్టడగాను ఇజ్రాయలకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాట స్థిరపరిచి ఉన్నాడు చూడు యాకోపు కట్టడకు నిత్య నిబంధనగా ఆయన మాట స్థిరపరిచను ఎందుకంటే ఇది వెయ్యి తరం ఇది నిలుచను కానీ ఈ క్రైస్తవులు ఎన్ని చదువుతున్నారు కదా మరి ఎందుకు ధర్మశాస్త్రాన్ని పక్కకు పెడుతున్నారు ఈ లోకంఛనమైన ఆచారాలు ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నారు వీళ్ళు శాపాన్ని ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నారు మరణాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు కదా దేవునికి విరుధంగా దేవుని ఉగ్రత తెచ్చిపెట్టుకుంటున్నారు వీళ్ళు దేవుని మాటకు లోబడక దేవుని ఎప్పుడైతే మాట ప్రకారంగా జీవిస్తావో దేవుని దేవుని పట్ల నువ్వు ఆశీర్వాదం పొందగలుగుతావు ఈరోజు కదా లోకమంతా దుఃఖంతో క్షీణించిపోతుంది భూజనులందరూ గొప్ప వారందరూ గొప్ప గొప్ప వాళ్ళు గొప్పగా దేవుని అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసిన వాళ్ళందరూ క్షీణించిపోతారు ఎవ్వరు కూడా దేవుని చందులో నిలవలేరు ఎందుకు ఆయన మాట చెప్పిన నడవక ఒక్క చిన్న నీలో పాపం ఉన్నా కూడా దేవుడు సహించలేడు ఆయన తీసివేసే దేవుడు ఈ రోజు జీవితం మార్చుకోకపోతే ఈ లోకానుసరంగా నీకు కూడా వెలగట్టేస్తాడు కదా ఆ విజయం జీవితంలో మనం ఉండకూడదు ఈ వెయ్యి తరహాలకు దేవుడు ఇచ్చిన మాట మన జీవితం నెరవేర్చబడును గాక ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక ఆ మెల్ ప్రార్థిస్తాము స్తోత్రం నైనా పరిషత్తుడా మైమోన్నతుడా సర్వాధికార్య సృష్టికర్తైన ప్రభ్వ నీకు వందనాలు ప్రభ్వ ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందన నీర్కటి ఫలింప చేసి మమ్మల్ని భద్రపర్చిన దేవా నీకు వందనాలు మాకు తోడైన తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు నీ కోట్లాది వందన స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని బలపరిచిన దేవా జీవించిన దేవా ఆశీర్వదించిన దేవా నీకే స్తోత్రంలో నాయన ప్రభ్వా ఏ దేవా నీకే వందనాలు ప్రభ్వా ప్రతి ఒక్క క్రైస్తవులు నీ మాట చొప్పున నడవాలా ప్రభు ఈ లోకంలో ప్రతి ఒక్క మోసమే కానీ అబద్ధమే కానీ పాపం నుంచి విడుదల పొందాలా ఆచారం నుంచి విడుదల పొందాలా వాళ్ళ జీవితంలో బలహీనతలని కొట్టివేయండి తీసివేయండి ధర్మశాస్త్రం ఏం చెప్తున్న దాని జీవించును కాక నైనా ప్రతి ఒక్క మాట్లాడండి ఏ నీకు వందన నీకు లోపల దయచేయండి నీ ఆజ్ఞ ప్రకారంగా జీవించాలా అయా నీ మాట ఏ తెలివిస్తున్న ప్రకారంగా జీవించాలా అయాను ప్రతి ఒక్క ఎన్నుకున్న దేవుడు ఏ సూ ప్రభా ప్రతి ఒక్క దేవుడవు దైవా కేసు ప్రభా పతకులను దీవించండి ఆశీర్వదించి నీరు రాక్కడకే సిద్ధపరచుకోండి నాయన ఇంకా ఎన్ని కుటుంబాలు మారలేదో ప్రభా కుటుంబాలు మార్చబడదు కాక భూమి మీద నీరు రాకడతి ఏ కుటుంబం కూడా నశించడానికి వీల్లేదని నీ వాక్యమే తెలివిస్తుంది నాయన ప్రతి కుటుంబంలో నీ సన్నిధి ముండును కాక నాయన మీరే కార్యం జరిగించి వాడుకున్న చీకట శక్తులంలో గతించండి ఏసు ప్రభానికే వందనాలు అయినా ఏసు ప్రభానికే వందనాలు ఎంత మంది సేవకులున్నారో ఎంతమంది పాస్లున్న విషపుల వాళ్ళతో మీరు మాట్లాడిన రాత్రి కాలం అయ్యా నీకు విరుద్ధంగా జీవించడానికి వీల్లేదు ప్రభావ నీ వాకును పంపించి బాగా ఎక్కడైతే అబద్ధాన్ని ప్రకటిస్తున్న ప్రభావ వాళ్ళంతా సంపూర్ణంగా మార్చుగాక సత్యాన్ని ప్రకటింపబడును కాక గొప్ప విజయం దేండి గొప్ప వెలుగు దేయండి ఏసు వాళ్ళందరితో మీరు మాట్లాడండి ఆయన వాళ్ళ అబద్ధం నుంచి విడుదల పొందాలని ఆయన ఏసు ప్రభ మీరు కారం జరిగించండి ఈ రాత్రి కాలం మీరు మాట్లాడండి హెచ్చరించండినైనా బుద్ధి చెప్పండి సరిచేయండి గద్దించండి నాయన ఏసు నీకే వందనాలు ప్రతి ఒక్కటి ఆశీర్వాదం పొందును కాకనా ప్రతి ఒక్కటి నీ ఆశీర్వాదం పొందుకోవాలా నీ పరులోక మర్మాలు వాళ్ళు చూడును కాకనైనా అలాంటి నేత్రాన్ని తిరగబడాల యేసు ప్రభా బంధకాలను తెప్పివేయండి వాళ్ళ హృదయానికిన్న కట్లని విరగొట్టబడినను కాక ఆచారం నుంచి విడుదల పొందాలా ప్రభ ప్రతి ఒక్కటి నీట్గా చూస్తున్న శక్తి వాళ్ళకు దయచేయండి ఏసు ప్రభానికే వందన వాక్యత వాళ్ళకు కలవర పడును కాకనైనా కుటుంబాలు మారి మారకుండా ఆయన ఏసు ఒక్కరు అబద్ధం ప్రకటిస్తే ఈ లోకమంతా నశించిపోతుంది నాయన ఏసు వందన ఎందుకు గుర్తేరకున్నారు ప్రభా ప్రజలంతా గుర్తులకు శక్తి దయచేయండి ఏసు ప్రభ మీరు సహాయం చేయండి రోషం కలిగి లేవాల ప్రభ ఉద్యమం కలిగి లేవాల ప్రభ మీరు సహాయపడండి రాత్రి కాలం గొప్ప విజయాన్ని దయచేసి రక్షించుకోండి మీ నామానికే మహిమ తెచ్చుకోండి అయానికి వందనాలు అయినా సర్వశక్తి మంత్రానికే స్తోత్రం చెల్లిస్తాం మదొక్క బిడ్డను బలపరచండి మీరు రాకడకే సిద్ధపరచుకోండి ఎవరు కూడా అనారోగ్యంగా ఉండడానికి వీలేదు పొందిన గాక నాయన జీవింపచేయండి బలపరచండి తోడేయండి రక్షించండి నా తండ్రి యేసు ప్రభానికే వందనాలు జీవంగల దేవానికే స్తోత్రం చరిత్రం ఎంతమంది ఇంకా మారాలో ప్రభావాలంతా రక్షించుకోండి ఆయన ఏసు ప్రభా పేరు పేరు చెప్పున్న కుటుంబాలని గోత్రాలను వంశాలంతా యేసు ప్రభాని తండ్రికి మారుగాక ఉంగని మొక్కలు ఉంగ అలా సృతించ నాక సృతింపబడును కాక దుష్ట శక్తులు దురాత్మ శక్తులు ఏసనంలో గర్తిస్తున్న రాత్రి కాలం మందునైనా వాళ్ళ విడిచిపెట్టి పోను కాక నైనా దహేతక భారీకి ఏసు ప్రభా కుటుంబాలకు సమాధానం తీసుకోనండి ఏసుప్రభ నెమ్మది దైచండి నాయన ఏసు ప్రభావ యమనస్ల చుట్టూ అగ్నికథ పెట్టండి ఆడపిల్ల చుట్టూ మొగపిల్ల చుట్టూ అగ్నికత్యా పెట్టుబడును కాక గొప్ప విజయానిమిది దండి ఎసు ప్రభాన్ని పర్ల కొద్దుత కాబ్దం ఉండను కాకనైనా వారంతా ఎస్సు ప్రభాని సంధికు వచ్చిన దాకా ఆయన ఈ లోక పాప లోకం నుంచి విడిచిపెట్టబడాలా ప్రభావ వారంతా పరిస్థితులకు వచ్చిన మీకు సహాయం చేయండి ఏసు ప్రభానికే వందనాలైన ఏ దుస్తు చేతిలో ఉండకుండా కాచి కాపాడండి ప్రభ ఏసుప్రభ భార్య భర్తల సమాధానం దయచేయండి ఎక్కడైతే ఏసుప్రభ సమాధానం లేకుండా ఉన్న కుటుంబాలతో మీరు మాట్లాడండి ఏసుప్రభను సమాధానం కర్తవు ప్రభ ఆ కుటుంబాలను కూడా సమాధానం దయచేయండి ఓ చిన్న బిడ్డను కూడా ముట్టండినయన ఏ దుష్టును కూడా వీలేదు ఏస్తున్నామునని గదిస్తున్నానైనా ఓ చీకటి శక్తిని ఏస్తున్నాము గద్దింపబడని కాక ఆయన ఏసు ప్రభానికే వందనాలైనా పదొక బిడ్డకి ఏ అపాయకరమైన శోధన మరణగండలు రాకుండా ఏసు ప్రభని కాపుదన దయచేయండి ఏసు ప్రభాని కృపలో భద్రపరచండినైనా భ నీకే వందనాల నాయన ఏసుప్రభ నీకే స్తోత్రం చెరసం పదొకబిటం దీవించండి ఆశీర్వదించి నీ రాకడ క్రితపరచుకోండి వాక్లని ఫలింప చేయండి ఏసుప్రభ ఎంతమంది కుటుంబాన్ని ఇంకా మారి మారకునే వాళ్ళంతాతో మీరు మాట్లాడండి అయానీ వాకును పవించి బాగు చేయండి నాయన నువ్వు గొప్ప విజయం ఇచ్చే దేవుడో ప్రభా నీ స్వరాన్ని వినిపిచ్చే దేవుడో ప్రభా నీ దర్శనాన్ని ముఖ కలగ చేయండి ప్రభా రాత్రి కాలం మీరే తోడైందండి ఏసు ప్రభా నీ పరులోక మర్మాల చేత మీరు మాట్లాడండి పదొకబి సరి చేయండి ఏసు ప్రభ శుద్ధీకరించండి నీ అతి పరిశుద్ధ జీవితంలో కలిగి ఉండాలా నాయన ఏసుప్రభ మీరు కారం జరిగిచ్చి నెరవేర్చి నిరాకడకే సిద్ధపరచండి నీకు వంద స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా మరి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ఎంతో బాధ వేద వాళ్ళకి ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు మనం ప్రార్థిస్తున్నాం నాయన వాళ్ళంతరి సంధికి వచ్చిన కాక మార్మన్స్ పొందును కాక మన శ్రీనివాస్ బ్రదర్ ముట్టేడి తాకండి కను స్వస్థత పొందును కాక వాళ్ళ భార్య దశ పరిషత్ దేవుడు బిడ్డ ప్రభావ వాళ్ళకు సంతానం కలగ చేయండి ఏసు ప్రభ గొప్ప విజయం దయచండి ఏసు ప్రభా నీకే వందనాలనైనా రేణుకృష్ణ స్వచ్ఛత ఇచ్చిన దేవ అవిడ బలమైన సేవ చెయ్యిను కాక ఏసు ప్రభ బలమైన పాత్రంగా మీరు వాడుకోండి ఓ ప్రతి చోట అవిడ సాక్షి నిలబ పెట్టిన విధానం బట్టి వందనాలు రవిచారని ముట్టడి తాక కిడ్నీ లీవర్ హార్ట్ ప్రము విడుదల పొందాలా ఆ కబ్బిడకు కన్నా ఆపరేషన్ జరుగును దాకా గొప్ప విజయాన్ని దా ఇచ్చేయండి ఏసు ప్రభాన్ని మాట చొప్పున నడవాలా దేవా ఏసు ప్రభా నీకు వందనాలు నువ్వు సక్సెస్ఫుల్ చేసే దేవుడో గొప్ప అద్భుతం జరిగించండి నీ నామానికే మైమ తెచ్చుకోండి ఓ ఏసు నీకే వందనాలు దేవా రిణాష్టం ముట్టేడి చాకండినైనా ఓ పక్షవాత నుంచి విడుదల పొందును కాక నాయన రోగును బాగు చేసే దేవుడ ప్రభా పడక నుంచి లేవనెత్తిన దేవుడో ప్రభ ఏసు ఈ రోజు ఇప్పుడ స్వచ్ఛత పొందును కాక నాయన బేంటి ఎంతో బాధ సర్జన జరగడానికి వీలేదు ఏసు కృష్ణి అవిడ సంపూర్ణంగా ఆవిడ హీలు పొందును కాక దేవ స్వచ్ఛత పొందును కాక నాయన ఆ కుటుంబానికి ఆతనకర్తంగా మీరు తోడైనండి అయా చిన్న బిడ్డలకు తోడైనండి ఆ కుటుంబానికి సరస్వతంగా నడిపించండి నీ వాక్యంలో మర్మాల మీరు మాట్లాడండి ఆ కుటుంబాన్ని అంతా నడిపించండి నాయన మీరు రాకడకే సిద్ధపరచబడాలా ఏసు ప్రభానికే వంద నష్టోతరం రాజ నేసు ప్రభా తోడైనండి ప్రభా ఏసుక్రీస్తు నామ కొత్త కొంత తోడే నడిపించండి విజయం దయచండి ఏసు ప్రభానికే వందనాలు దేవా రామచంద్ర రాజేష్ ముట్టండి కామమ్మని ముట్టండి తాకండి స్వస్థపరచండి నాయన క్యాన్సర్ నుంచి విడుదల పొందను కాక ఏసు ప్రభానికి అసాధ్యం ఏది లేదు ప్రభావ ఏసు కృష్ణనామల స్వస్థపరిచే దేవుడో ప్రభా ఏసు మీరు కాలం జరిగించండి అయాలు మాటిస్తే సెలవిస్తే నెరవేర్చే దేవుడో ఏసు మీరు శీక్ర శక్తిని ఆ రోగానంతా తీసేసి విడుదల కలగ చేయండి ఓ నెమ్మది కలగ చేయండి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ఓ ఏసు ప్రభానికే వందనాలు నాయన భవాని సిస్టర్ విషయంలో గొప్ప అద్భుతం చేసినవు నాయన ఆ కుటుంబానికి మేలు చేసిన ఆశీవలించిన దేవా నీకు వందనాలు నైనా డాలి సిస్టర్ విషయంలో ప్రభావ ఇచ్చిన బహుమానాలు బట్టి నీకు వందనాలు ఈ కుటుంబానికి నెమ్మది చేసిన దేవా నీకు వందనాలు ఈ కుటుంబాన్ని అంతా ఇంకా సంపూర్ణంగా మారు మంచు పొందిను దయచేసి రక్షించుకోండి ఏసు ప్రభా అనుసీఎం అని ముట్టాడి ఆయన నువ్వు మార్గం తెరవండిని ఆయన ఏసు ఆ కాలకు సజ్జరవును కాక దాటితో మీరు మాట్లాడండి గొప్ప విజయాన్ని దండి ఆ బిడ్డ వృద్ధాపన ఉంది ప్రభావ యసు ప్రభానికి వందనాలు అయినా ప్రభాను తల్లి తండ్రి ప్రభా ఆ బిడ్డకు ప్రభా మీరే ఆదరణ కర్త ప్రభు మీరు కారం ప్రభా ఎస్ అయ్యానికి వందనాలు నైనా అందరూ లేకుండా మీరు ఉంటారు ప్రభు ఆ ఒంటరి తన పోరాటం మీరు సహాయపడండి ఈ రాత్రి గొప్ప విద్యా మీద ఇచ్చేయండి ఎస్ బాబు కూడా ముట్టినావు ప్రభావ అవిడకు స్వస్థత విడుదల ఇచ్చినావు ప్రభా కొట్లాది వందనారు నెమ్మది శాంతి ఇచ్చే దేవానికి వందనారు పతకుడు జ్ఞాపకం చేసుకున్నావు నైనా ప్రభానికి వందనాలు నైనా కుటుంబాలంతా తోడే నడిపించి విజయం దేవా బలపర్ష దేవానికి ఉందనానైనా ఇరు అక్కడికి వరందరూ సిద్ధపరచుకోండి జ్ఞాపకం చేసుకోండి రక్షించుకొని ఈ నామానికే మామే తెచ్చుకోండి వాక్యాశారీగా జీవించి లోపడ శక్తి దయచేసామని ఇరు రాక్కడకి సిద్ధపరుచుకోమని నదడనే శ్రతం తండ్రి ఆ